ం శ్రీబృద్ధోమరి ఓం శృతిస్మృతిపురాణామాలయాలయవత్దశంకరం లోకశంకరం ఓం సహనాభవ సహనౌ భనస్సు సహవీంకరహై తేజస్సు మా శాంతిశాంతిశాంతి సహిస్వత్నోభూత్వామతి మృత్యోరూపా పైన ఈ బౌద్ధవాదాన్ని చెప్తూ ఉన్నారు రెండు పేరాలు ఉన్నాయి బౌద్ధవాదంలో మొదటి పేరాలు ఏంటంటే ఇప్పుడు ఘటము కనబడుతోంది ఘటాన్ని ప్రకాశింపజేసే వెలుగు ఉన్నది ఈ రెండు వేరు వేరే ఉన్నాయి అంతే ఉన్నా అంతే ఉంటా ఇంకేదీ లేదు అక్కడ రెండే ఉన్నాయి ఘటము ఘటమును ప్రకాశింపజేసే అంతే రెండే ఉన్నా అదేవిధంగా ఘటము ఘటమును తెలుసుకునే బుద్ధి సరి సరిపోయింది మళ్ళీ ఆ బుద్ధికి సాక్షిగా ఉంటూ ఆ బుద్ధిని ప్రకాశింపజేసే ఆత్మానే చేయి ఇంతే తెలియాలి కదా ఇప్పుడు ఘటము ప్రత్యక్షంగా తెలుస్తుంది బుద్ధి అనుమానాన్ని బట్టి తెలుస్తోంది బుద్ధి అనుమాన దాష అనుమానాన్ని బుద్ధిని ఎక్కువకుండా వచ్చి కూర్చోదు కదా బుద్ధి అనేది ఒకటి ఉంది అని అనుమానాన్ని బట్టి తెలుసుకుంటారు ఎందుకంటే బౌద్ధవాదులు ప్రత్యక్షము అనుమానము రెండు ప్రమాణాల అంగీకరిస్తారు ఇంకే ప్రమాణాన్ని ఒక్క శబ్దాన్ని అసలే ఒప్పడు శబ్దం అంటే వేదం వాళ్ళు వేద ప్రమాణాన్ని ఒప్పరు కదా బౌద్ధులు కాబట్టి అనుమానాన్ని బట్టి బుద్ధి ఉందని ప్రత్యక్షంగా ఘటము ఉన్నదని తెలుసుకోబట్టి ఘటము ప్రకాశీయము బుద్ధి ప్రకాశకము అటువంటి ఉంటాయి ఇంకా మళ్ళీ మూడో ఒకటి పెట్టి అది ఆత్మ అనేది ఇది ఆర్గ్యుమెంట్ అయితే ఈ ఆర్గ్యుమెంటు చేస్తున్నవాడు విజ్ఞానవాది విజ్ఞానవాది యొక్క సిద్ధాంతంలో బయట ఘటము లోపల ఘట జ్ఞానము అనే రెండు ఉండవు బయట ఘటము మిథ్య లోపల ఘట జ్ఞానమే ఉన్నది ఇప్పుడు రజ్జు సర్ప దృష్టాంతంలో మీరు సర్పాన్ని చూసి సర్పాన్ని తెలుసుకుంటూ ఉంటారు సర్పాన్ని చూడడం తెలియడమే సర్వజ్ఞానం లోపల బయట సత్వము రెండున్నాయా లోపల సర్పజ్ఞానం ఉందండి అంటే ఇక్కడ లోపల ఏదో ఉంది ఇప్పుడు జ్ఞానము సర్పాకారముగా ఉన్నది ఆ సర్పాకారముగా ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునే బుద్ధి కాదు జ్ఞానం బుద్ధి యొక్క రూపమే జ్ఞానం కాబట్టి బుద్ధియే సత్వరూపముగా జ్యమవుతుంది బుద్ధి జ్ఞాత రూపంగా ఉండి ఆ సత్వాన్ని తెలుసుకుంటుంది ఎందుకంటే సత్వము ఉన్నది సత్వమును చూసి వాడు ఉన్నాడు రెండు ఉన్నాయి కదా అందు గురించి ఒకే బుద్ధి గ్రాహ్య రూపంగాను గ్రాహక గ్రాహ్య అంటే తెలియబడేది గ్రాహకము అంటే రెండు రూపములుగా ఒకే బుద్ధి ఉంది ఘటన కూడా అంతే పరిస్థితి ఘటం దగ్గర కూడా ఘటమును ప్రకాశింపజేసే వెలుగు సామాన్య సామాన్యంగా వెలుగు ఘటమును అన్నింటినీ ప్రకాశింపజేసే వెలుగు ఘటము అంటే ఘటమును చూస్తున్నాను అని మీరు అన్నప్పుడు కూడా మీరు ఘటాన్ని అని చూడరు ఘటాలోకాలను చూస్తారు ఘట పరిచ్ఛిన్నమైన వెలుగును చూస్తారు కాబట్టి ఘట పరిచ్ఛిన్నమైన వెలుగు చూడబడేది ప్రకాశింపజేయబడేది ప్రకాశింపజేసేది అలాగే ఇన్ జనరల్ టర్మ్స్ బుద్ధి తెలుసుకునేది ఘటాకారమును పొందిన బుద్ధి తెలియబడేది కాబట్టి బుద్ధియే గ్రాహ్యముగా గ్రాహకముగా అవుతూ ఉంటుంది ఉన్నది బుద్ధియే అదే తెలియబడేది అదే తెలుసుకునేది బుద్ధికి విజ్ఞానము అని పేరు పెట్టారు ఎందుకంటే తెలియబడేది అదే తెలుసుకునేది అదే విజ్ఞానము ఈ విజ్ఞానమే శక్తి అది బుద్ధి విజ్ఞానము ఈ విజ్ఞానం కూడా ఎలా ఉంటుంది క్షణితము బాగుంటుంది అది అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సేఫ్ క్షణికం అలా ఉంటుంది బుద్ధి అదే తెలియ అదే తెలుసుకునేది అదే తెలియబడేది ఇది విజ్ఞానవాదము దళైలామాగారు ఈ వాదానికి చెందిన ఆయన పాఠాలకి చెప్తూ ఉంటారు ఈ విజ్ఞానవాదాన్ని పాఠాలు చెప్తారు సో ఆ విజ్ఞానవాదాన్ని మనం చూసాం పైలు ఏమన్నారంటే ఘటము ఘటమును తెలుసుకునే బుద్ధి ఉండే ఉన్నాయి తప్ప ఆత్మంతో వేరే ఏమీ లేదు అని పైలు చెప్పారు మొదటి కేటాయి రెండో పడాల ఏమంటున్నారంటే ఆత్మ అనేది వేరే లేదు అని చెప్పడం కోసం ఘటము ఘటమును తెలుసుకునే బుద్ధిని అంగీకరించి చెప్పాను మేము అభ్యుపగమ్య అలా చెప్పాం మమ్మల్ని మీరు గట్టిగా ప్రశ్నించినట్లయితే బయట ఘటమును కూడా మేము అంగీకరించము ఉన్నది విజ్ఞానము మాత్రమే అని రెండో పేరాలో చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి లేదా దృష్టాంత రూపం మేము పైన దృష్టాంతం యొక్క ఒక రూపాన్ని నేను ఎందుకు పెట్టినా ఆ దృష్టాంతం యొక్క ప్రయోజనం ఆ సందర్భంలో ఏమిటి అంటే ఆత్మ అనేదేదీ లేదు అని చెప్పుట మాత్రమే దానికి ప్రయోజనం ఆ దృష్టాంతాన్ని ఎలా పెట్టామంటే అవభాస్యావభాసక భిన్నయోరేవటావ్యాలోక్యుక్తయో సాదృశ్యమితి అక్కడ మేము పెట్టిన దృష్టాంత రూపం ఎలాగంటే మీకు రెండు తత్వములు మీకు తెలుస్తూ ఉన్నాయి ఒకటి వెలుగు తెలుస్తోంది కదా ప్రత్యక్షంగా తెలుస్తోంది రెండు ఘటము అది ప్రత్యక్షంగా సో ప్రత్యక్షముగా తెలియబడుతూ ఉండే వెలుగు ఘటము అనే రెండు తత్వములకు సంయోగము కలిగింది రెండు ఒక ఆ వెలుగు ఈ ఘటం మీద పడింది అప్పుడు వెలుగు అవభాసకమవుతోంది ఘటము అవభాస్య్యమవుతోంది అదేవిధంగా ఘటము బుద్ధి అని రెండు ఉన్నాయి బుద్ధి జ్ఞేయము సారీ ఘటము జ్ఞేయము బుద్ధి జ్ఞాన అని దృష్టాంతం చెప్పండి అలా ఘటము ప్రకాశ్యము లేకపోతే అవభాస్య్యము అవభాస్య్యము ప్రకాశ్యము ఒకటే వెలుగు అవభాషకము సూర్యకాంతి అన్నట్లుగానే ఘటము జ్ఞేయము బుద్ధి జ్ఞాన అని దృష్టాంతం చేశారు ఎప్పుడైతే వెలుగు ఘటాన్ని ప్రకాశింపజేస్తుందో అప్పుడు ఘటాకారాన్ని వెలుగు పొందుతూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే బుద్ధి ఘటాన్ని తెలుసుకుంటుందో అప్పుడు బుద్ధి ఘటాకారమును పొంది జ్ఞేయము అవుతుంది అని అంతవరకు మేము దృష్టాంతంగా చెప్పాం ఈ చెప్పిన మాట చూస్తే మీకు ఏమనిపిస్తుంది బయట ఘటం అనే దానిని లోపల బుద్ధి అనే దానిని మేము రెండింటిని అంగీకరిస్తున్నామని మీరు అనుభవించవచ్చు ఉంటే మాట వలస ఆత్మ లేదు అని చెప్పడం కోసం మేము అలా చెప్పాము అక్కడ అభ్యుగమ్యా చెప్పాం ఎందుకంటే అక్కడ ఫోకస్ ఈజ్ టు డినై ఆత్మ వన్ టు పర్పస్ ఈజ్ కరవబడదు ందు ఘటనను కూడా మేము అంగీకరించము విజ్ఞానమే ఉన్నది అని చెప్తున్నాం తభ్యుపగమ మాత్రం అస్మాభి ఉత్తం మా మేము మా చెప్పబడినది అభ్యుపగమ మాత్రమే అభ్యుపగమ మాత్రము అంటే ఒకటి విషయం ఒక పాయింట్ ని ప్రజెంట్ చేయటం కోసం అంటే లెవెల్ మనం యాక్సెప్ట్ మనకి యాక్సెప్టబుల్ కాకపోయినా సరే కానీ అన్నారు ఎందుకంటే డైలాట్ అంత దాని మీద ఇది పోతుంది అక్కడ గదలాట్ అంతా ఇంకో చోటకి లాగేసినట్లు అవుతుంది ఆ ఇంకో చోట ఎక్కడెక్కడ దృష్టి ఉన్నప్పుడు అక్కడ భిన్న దృష్టి ఉన్నప్పటికీ అంటే మా మతం లేదు మీ మతం లేదు అయినప్పటికీ అక్కడ సరే కానీ అని అనేది సరే కానివయ్యా ఇది ఘటము ఇది బుద్ధి అని అక్కడ అంగీకరించేస్తే ఆత్మ లేదు అనేటువంటి మాటను మనం ప్రతిపాదించిన వాళ్ళం అవుతాము అందుకోసం అక్కడ అభ్యుపగమాన్ని చేసి ఆత్మ లేదు అభ్యుపగమం అంటే తత్కాలముందుకు స్వీకరించుతాం అభ్యుపగమం అంటే స్వీకరించడం తాత్కాలికంగా మాత్రమే స్వీకరించాలి అంటే తప్ప ఫైనల్ సిద్ధాంతం అది కాదు అలా స్వీకరించడానికి ఇక్కడ కారణం కూడా మీరు చెప్పాను ఒక ప్రధానమైన పాయింట్ ని చెప్పడం కోసం అలా స్వీకరించారు అంతే తప్ప అది మా ఫైనల్ దృష్టి కాదు మరి మీ ఫైనల్ దృష్టి ఏమిటి అంటే నటాద్యవభాస్వభాసక మా సిద్ధాంతంలో ఇక దృష్టాంతంలో చెప్పేమే తప్ప దృష్టాంతంలో అయితే ఘటము వేరు ఘటమును ప్రకాశింపజేసే వెలుగు వేరు ఘట ఘటాదులు అవభాషములు వెలుగు అవభాసకము సూర్యకాన్ని ఘిన్నము రెండు వేరు వేరు అందుకే దృష్టాంతంలో బుద్ధి బుద్ధి చేత తెలియబడే వేరు వేరు కానే కాదు కాబట్టి ఘట రెక్కడ ఉంటుంది బుద్ధిందంటుంది ఈ మాట వేదాంతం కూడా స్వేషకి ఇష్టాలు వాళ్ళకి ఇష్టమది ఘటం బుద్ధి అని ఉంటుంది బయట ఘటం ఉండదు బయట ఏదీ లేదంటే వాళ్ళు విజ్ఞానవాళ్ళు బయట ఏదీ లేదు ఘటం బుద్ధి ఉన్నది బయట ఏదీ లేదు వేదాంతం అందుతుంది ఘటం బుద్ధి ఉన్నది బయట బట్టి రాజారోహణం విచారో నృతికే శక్తి అని మనం చెప్తాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఉద్యోగ దృష్టాంతంలో ఘటమును ప్రకాశింపజేసే వెలుగు ఆ వెలుగు చేత ప్రకాశింపజేయబడే ఘటము రెండు వేలు వేలాడినట్లుగా దృష్టాంతము చెప్పారు తప్ప మా సిద్ధాంతం అయితే మాత్రం అదేమీ కాదు మరి ఏమిటి పరమార్థత ఘటాదిదేవా అవభాసాత్మక తెలుగులో ఏమంటున్నానంటే తెలుగులో ఏమని చెప్పానంటే ప్రకాశింపజేయబడే ఘట పటాధులు ప్రకాశింపజేసే కాంతి భిన్నములేరని ఆ రెండు కలిసినప్పుడు కాంతి ఘటాదులతో ప్రాధాన్యములు తొలిదని దృష్టాంత రూపముగా ఏదైతే చెప్పబడినదో అక్కట కూడా మేము వాక్యములందు పదార్థము మాకు అంగీకారము కాకున్నా అంగీకరించి ఆ మాటను చెప్పేది వాస్తవములోనైతే ఆ దృష్టాంతములో ఘటపటాదులు మరియు కాంతి అనే ప్రకాశ ప్రకాశకము వేరువేరుగా లేవు ఎందుకంటే కాంతి అంటే కాంతి యొక్క జ్ఞానమే కాంతి జ్ఞానము బాహ్యమునందు కాంతి అనేది వేరేది ఘట జ్ఞానమే ఘట జ్ఞానము కంటే భిన్నముగా బాహ్యముందు ఘటమనేది ఏదీ లేదు ఉన్నదంతా బుద్ధి బుద్ధి ఎందు జ్ఞానములు తప్ప లేదే ఏమీ లేవు ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాను సినిమాకి వెళ్తే తెర మీద ఎన్ని ఉన్నాయి కాంతి కాంతిలో ప్రకాశించే నాయకుడు రెండున్నాయా రెండున్నాయా లేవు మరి ఏమున్నాయి కాంతి ఉన్నాయి ఆ కాంతియే సినిమాని ప్రకాశింపజేసేది అదే సినిమాలో నాయకుడు రూపంగా కనపడేది సినిమాని ప్రకాశింపజేసే కాంతి ప్రకాశకము నాయకుడు రూపంగా కనపడే కాంతి ప్రకాశ్యము అంతే తప్ప ఇంకా వేరే ఏదీ లేదు అలాగే ఇక్కడే బుద్ధియే స్వరూపము కాబట్టి ఇటు బుద్ధికి ఇటు జగత్తు లేదు బుద్ధికి అటు ఆత్మలేదు బుద్ధియే జరమువాదు అంటే ఆ బుద్ధి క్షణికము క్షణకాల పరిచ్ఛన్నం అవుతూ ఉంటుంది క్షణము కాలం చేత పరిచ్ఛన్నం అవుతూ అది క్షణికము ఇది విజ్ఞానవాదం సో ఇప్పుడు వాస్తవములోనైతే కాంతితో కూడిన ఘటాదులు ప్రకాశరూపములే ఇప్పుడు ఘటం కనపడింది మీకు కాంతి ఉంటే కనపడిందా కాంతి లేకుండా కనపడిందా కాంతి ఉంటే కనపడింది కాంతి ఉంటే కనపడిన ఘటము ఘటమనే ఆకారం చేత పరిచ్ఛిన్నమైన కాంతి లేక కాంతి కాకుండా భిన్నమైనదే కాంతియే మళ్ళీ ఘటము అనే ఆకారంలో ఉన్న కాంతియే దాన్నే మీరు ఘటమన్నారు కాంతి తప్ప అక్కడ ఘటమంటూ లేదు ఎందుకంటే కాంతి ఒక ఆకారం మీద పరిచ్ఛిన్నమై ఘటము అనబడుతూ ఉంది ఇది చాలా మంచి పాయింట్ చీకటి గదిలో ఉన్నారు మీరు అక్కడ ఘటము ఉన్నది మీకు కనబడిందా లేదు దీపం వేశారు దీపం వేస్తే కనపడది దీపం వేస్తే ఏంటి కనపడుతుందండి కాంతి కనపడుతుందా ఘటం కనబడుతుందా కాంతి కనపడుతుంది అయితే ఎటువంటి కాంతి కనపడుతుంది ఘటాకాలంలోనూ ఉన్న కాంతి కనపడుతుంది ఘటాకాలంలో ఉన్న కాంతిని చూసి మీరు ఎవరిని తెలుసుకోవాలి ఘటాకాలంలోనూ ఉన్న కాంతి అని తెలుసుకోవాలి కానీ మీరు ఎవరు తెలుసుకుంటున్నారు ఘటము అని తెలుసుకుంది ఇప్పుడు ఎన్ఐఏ ఇక్కడికి కాంతి ఘటాకాలంలో ఉన్న కాంతి రెండు ఉన్నారే ఒకట ఒకటే అయింది కాబట్టి ఊరికి జగత్తుని సత్యమని అనుకోవడము ఇంతా కూడా అజ్ఞానం జగత్తు సత్యం కాదు మన మనసులో వాసనలు ఉన్నాయి అది జగత్తు సత్యము అనేది భాషిస్తున్నాం మార్క్ పెట్టు పెద్దది వర్చువల్ మార్కెట్ వర్చువల్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఎక్కడా ఉండదు కాదండి స్టాక్ మార్కెట్ బిల్డింగ్ లో ఉంటుంది స్టాక్ మార్కెట్ బిల్డింగ్ లోకి వెళ్ళి చూడడం ఏముంటుంది అక్కడ కంప్యూటర్లు అంకెలు ఉంటాయి అక్కడ డబ్బు దశకం ఏముండదు ఎవరి దగ్గర పాల్వా కూడా ఉండదు అక్కడే డబ్బు ఏముండదు వర్చువల్ మార్కెట్ ఇప్పుడు మాల్కి వెళ్ళాడనుకోండి చొక్కాలు చీరలు అవైలబుల్లో ఉంటాయి స్టాక్ మార్కెట్ బిల్డింగ్ లోకి వెళ్ళలేకపోయినా కానీ స్టాక్ వాళ్ళ కుప్ప వర్చువల్ మార్కెట్ కాబట్టి స్టాక్ మార్కెట్ ఎక్కడ ఉన్నది ఆ స్టాక్ మార్కెట్ లో క్రే చేసిన వాళ్ళ యొక్క బుద్ధి ఎందు అది ఉంది కంప్యూటర్ లో కంప్యూటర్ ఇస్ ఎక్స్టెన్షన్ సెవెన్ మార్డ్ సెవెన్ మైండ్ ఎక్స్టెన్షన్ కంప్యూటర్ కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది యథార్థంగా ఉన్నట్లు అనిపిస్తుంది అది యథాక్ష్యంగా లేదు ఆ స్టాక్ మార్కెట్ వాసన ఉండాలి మీకు ఉంటే ఆ స్టాక్ మార్కెట్ బయట ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది ఆ వాసన లేదనుకోండి స్టాక్ మార్కెట్ లేదు ఇప్పుడు పల్లెటూరులో పెద్దలు ఎవరు పెద్దవాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్ళి మీరు స్టాక్ మార్కెట్ తెలుసునా అని అదే అలాంటి ఉందని చెప్తారు అందుకని తెలుసునని తెలియదు అని చెప్పరు తెలియదు అని చెప్పరు తెలుసును నీ చెప్పరు అలాంటిది ఒక ఉందని అడుగుతారు తెలుసును అంటే ఉన్నట్టు తెలియదు అన్నా కూడా ఉన్నట్టే ఎందుకంటే తెలియలేదని కానీ అలాగే ఉండదు కాబట్టి జగత్తు అలాంటి మీకు జగత్తు సంస్కారం ఉంటేనే జగత్తు భాషిస్తుంది జగత్తు సంస్కారం లేకపోతే జగత్తు భాషించదు ఎందుకంటే పిల్లలకి జగత్తు కనపడదు వాళ్ళకి ఏది కనపడుతుందో అది కనపడుతుంది మీకు కనపడి జగత్తు పిల్లలకి కనపడదు ఎందుకంటే ఆ రాష్ట్రంలో లేదు కాదు పరమాధతస్థు ఘటాదిదేవ అవభాషాత్మక సాలోక అంటే వాస్తవములోనైతే కాంతితో కూడిన ఘటాదులు ప్రకాశరూపములే అని తెలియదు అనగా కొంత వివరణ కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానము కంటే ధిన్నముగా కాంతితో కూడిన ఘటమనేది ఏది బయట ఇప్పుడు కాంతితో కూడిన ఘటము కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానము ఏమండి మామూలుగా లోక దృష్టి ఎలా ఉంటుంది కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానం లోపల ఉంటుంది కాంతితో కూడిన ఘటం బయట ఉంటుంది కానీ విజ్ఞానవాదంలో మనకు కాంతితో కూడిన ఘటము యొక్క విజ్ఞానము కంటే భిన్నముగా కాంతితో కూడిన ఘటమనేది ఏదీ లేదు దీన్ని మీకు సంగ్రహంగా చెప్పాలంటే విజ్ఞానము కంటే భిన్నముగా స్వతంత్రమైన సప్త ను విజ్ఞానవాదులు అంగీకరించారు స్వతంత్రమైన సత్తా విజ్ఞానం కంటే విలక్షణంగా భిన్నంగా ఇండిపెండెంట్ గా ఒక సత్త దానిని వారు అంగీకరించలేదు అంటే బుద్ధి ఉన్నది సెంట్రల్ పాయింట్ లో బుద్ధికి వీటికి జగత్తు కల్పితమే బుద్ధి ఆత్మ కల్పితమే అంట బుద్ధిదే మనహి సంతకుతి మనహి ఈశ్వరం మనహి జగత్ మన మన అలాగే లతా మంగేష్కర్ గారు పాఠలో ఉంటున్నారు ఇప్పుడు అదే అంటున్నాడు విజ్ఞాన మాత్రము వాళ్ళు ఆలోకఘటాది విషయాకారం అవభాష కాబండి మాకు మీరు విజ్ఞానము విజ్ఞానం అంటే బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధి విజ్ఞానం ఒక్కటే ఉందంటున్నారు మాకు కాంతితో కూడిన ఘటము కనబడుతోంది కదా అని అడుగుతారేమో విజ్ఞానమే కాంతితో కూడిన ఘటముగా భాసిస్తోంది ఘట సాలోక ఘటాది విషయాకాలం విషయం అంటే వస్తువు బాహ్య పదార్థం కాంతితో కూడిన ఘటము పటము మొదలైన బాహ్య పదార్థముల విజ్ఞానమే భాషిస్తుంది ఇది రజ్జు సర్పదృష్టాంతం బాగా ఉపయోగపడుతుంది రజ్జు సర్పదృష్టాంతంలో సర్పజ్ఞానము గలదు సర్పం మీరు చూశారు కదా సర్వజ్ఞానము కలదు ఈ సర్పజ్ఞానము లోపలే ఉంది సర్పజ్ఞానం లోపలే ఉంది కానీ సర్పం బయట ఉంది బయట ఉన్నట్టుగా అనుకుంటున్నారు బయట ఉందనుకున్న సర్పము లోపల ఉందనుకూడదు లోపల సర్పం ఉందంటే తనలో సర్పం ఉంది తనలో సర్పం ఉంటే అడిగట్టే విధంగా హాస్పిటల్కి కూడా మిగలదు తలలో సర్పం ఉండదు తలలో సర్ప జ్ఞానం ఉంటుంది సర్పం ఉంటుందనుకున్నాయి సర్వ జ్ఞానమే ఉంది ందున్న సర్పజ్ఞానము అంటే అర్థం ఏంటో తెలిసిన సర్పబుద్ధి సర్పబుద్ధి అదే అది బయట ఉన్న సర్పము వల్లే కనపడుతుంది ఇప్పుడు దీంట్లో పెద్ద ఇబ్బంది ఎందుకంటే సర్ప బుద్ధి సర్పంగా కనపడుతుంది సర్పం అక్కడ వస్తువు ఏం లేదు సత్వ బుద్ధి తప్ప ఏం లేదండి సత్వ బుద్ధి తప్ప సత్వమనే వస్తువు ఏమీ లేదు సర్వ బుద్ధియే ఉన్నది మరి మన పాయింట్ నెంబర్ వన్ ఆ అమౌనికి గోళీ సత్వం ఉందా విజ్ఞానం కంటే వ్యతిరిక్తమైన సత్తుని వాళ్ళ అంగీకరించాలి అది సత్యం కూడా సర్వబుద్ధియే ఉంది అక్కడ అంతేకాక సర్పం ఏం లేదు సర్పబుద్ధియే ఉండదు కానీ సర్పం ఉన్నట్లు అనిపించింది సత్మబుద్ధినే సర్పముగా భాషించింది మరి సర్పబుద్ధి లోపల ఉంటుందా బయట ఉంటుందా లోపలు ఉంటున్నాయి కానీ బయట ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి లోపలు ఉన్నది బయట ఉన్నట్లు బుద్ధి విషయము అనే బుద్ధి విషయాకారముగా భాషించుట ఇది భాంతి యొక్క ఈ భ్రాంతిని వేదాంతులు విజ్ఞానవాదులు సమానంగా స్వీకరించారు జగన్ నిత్యా స్వామిని నిరూపించడానికి చక్కని ఆర్గ్యుమెంట్ అయితే జగత్తుని మిత్య చేసి పెడితే ఇంకేం మిగిలింది విజ్ఞానం మిగిలింది విజ్ఞానం మిగిలిందంటారు విజ్ఞానవాడు విజ్ఞానం మీద నేను కాదు రాదు తలకాయ బయట జగత్తు లేకుండా లోపల విజ్ఞానం అంటూ ఏముండదు విజ్ఞానము బయట జగత్తు పరస్పర సాపేక్షంలో బయట జగత్సం ఎప్పుడైతే విచ్చే చేసామో ఒక విజ్ఞానం కూడా విచ్చయిపోతుంది కాబట్టి ఏమీ లేదంటాడు శూన్య ఉంది ఆ శూన్యానికి కూడా సాక్షులు ఉన్నాడు ఆత్మ చైతన్యము బాలదు అంటాడు లేదా దీంట్లో మీకు ఆ డిగ్రడేషన్ చెప్పదు బయట నుండే ఘటము సత్యము అంటాడు జగత్ సక్సెస్ అవ్వాలి వాడి సూక్ష్మమమైన ఆలోచనలవాడు విజ్ఞానవాదే ఎందుకంటే వాడు ఏమంటాడు బయట ఘటం వచ్చినట్లో నీ తలకాయి నీ విజ్ఞానమే బయటలాగా ఘటంలాగా కాంతి లాగా విజ్ఞానమే ఉన్నది అని విజ్ఞానవాదు అంటాడు బయట ఉండే ఘటాన్ని ఎప్పుడైతే నువ్వు మిక్ష చేసి పెట్టేవో ఘట జ్ఞానం కూడా మిక్ష అవుతుంది ఘటం ఇచ్చే ఘట జ్ఞానం సత్యం అవుతుందా కానీ తెలుగున్న మాట అది ఘటాన్ని బట్టి ఘట జ్ఞానం వచ్చింది బట్టి ఘటం వచ్చేది ఘటం మెచ్చైతే ఘట జ్ఞానం ఘటం కాబట్టి ఘటము ఘట అవి దొందు దొందే ఘటం సత్యమైతే ఘట సత్యం ఘటను మిచ్చయితే ఘట జ్ఞానం కాబట్టి విజ్ఞానం కూడా మీరు చే కాబట్టి ఏదీ లేదు అంటాడు శూన్యవాది అంతవరకు వేదాంతి అలాగా తూష్ణీంగా కూర్చుంటాడు ఇట్లా కాఫీవే రూపాలతో కూర్చుంటాడు అప్పుడు శూన్యవాదితో అంటాడు మన చిరంజీవ నువ్వు చెప్పింది సత్యమే విజ్ఞానం కూడా ఇది లేదుగా ఆ శూన్యాన్ని చూసే సాక్షి చైతన్యం మాత్రమే దగ్గరు అని మీరు అంటారు అర్థమైందండి ఇప్పుడు మీరు చెప్పండి జగత్ కృత్యత్వవాది కంటే విజ్ఞానవాది అంతరంగుడు విజ్ఞానవాది కంటే శూన్యవాది అంతరంగుడు శూన్యవాది కంటే వేదాంతి అంతరంగుడు అక్కడతో గతిత్వం చూడవు చేస్తాడు ఇదో కథ ఇవి ఎవరికే అక్కడ లేదు మాట్లాడాలి కొరికే అప్పుడప్పుడు అలా ఉండాలి నా అలవాడ ఎందుకంటే నేను ఒకసారి ఒకసారి సమాజంలోకి వేడొచ్చానంటే ఇలాంటి మాట్లాడవో నా అందజంలో అందరికీ ఏం ఆపద ముక్తులవాడ వడ్డీ కాసులు అవ్వడా ఇలాంటివి ఏవో కావాలి కళ్యాణాలు ఈ అలవు ఇవే తప్ప దేవుడికి మనం నగలు పెట్టాలి దేవుడు మనం కోరికలు తీర్చాలి ఇదే తప్ప వాళ్ళకి ఈ రకమైన విచారణ ఏమీ అక్కర్లేదు వాళ్ళకి తగ్గబడు వాళ్ళకి అవైలబుల్గా ఉన్నారు ఇప్పుడు మనం వెళ్ళి లోకాన్ని ఉద్ధరించకపోతే వాళ్ళేమీ చెంత చేయట్లేదు వాళ్ళేమీ వెనుక పెట్టుకోలేదు మనం వచ్చి ఉద్ధరించట్లేదు నిజానికి మనం లోకంలోకి వెళ్తే ఈ ఇన్విషన్స్ వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు ఒకసారి ఒకసారి చూసి మనం ఈ చోట వ్యాగలేము అని మనకి మళ్ళీ రెండు సార్లు రావడం లేదు గమనించాలే లోకం ఆ విధంగా ఉంటుంది మనం అనుకుంటాం ఫోన్ బాబు మీరు కాబట్టి నాకు ప్రాణం చేస్తున్నారు మీరు ప్రారంభిస్తే నాకు విషయాలు బాగా ఉంటుంది కాబట్టి ఎటువంటి హ్యాపీ హెల్ప్లైతే లోకంలో ఇటువంటి మాట్లాడైతే అఖి ఆధారంగా ఆలోచించేటువంటి హడాలుగా అంత పరిస్థితి లేదు లోకంలో ఆ గాఢ శీలత లోపించింది వేదాంత విద్యార్థులు ఏం చేస్తున్నారు తెలుసున్నారు నాలుగు మాట్లాక్కడ నాలుగు మాట్లాడక్కడ పొత్తుని వేదాంత మాటలు చేరకపోకుండానే కర్మలు చేసుకుంటున్నారు అది చేసేదాన్ని కర్మలు చేసుకుంటున్నారు మరి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ యదా ఏం తదాంగో దృష్టాంత అస్తి ఈ విజ్ఞానవాదంలో ఒక సమస్య వస్తుంది విజ్ఞానవాదంలో ఒక సింగ్ సిచ్యువేషన్ వస్తుంది ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియ విజ్ఞానం మీద అవసరం కూడా ఉంటుంది అనుమాన ప్రమాణం లేని మీద అవసరపడుతుంది దృష్టాంత బుద్ధి మీద బుద్ధి మీద అవసరం కూడా ఉంటుంది దృష్టాంతం ఉండాలి దృష్టాంతం ప్రమాణం కాదు ఉదాహరణకి మీరు కిచెన్ లో నిప్పు వెలిగించినప్పుడు కోగ వచ్చింది అనే దృష్టాంతం ఉండాలి ఆ దృష్టాంతం లేదనుకోండి అప్పుడు కోపం ఉన్న చోట ఎక్కువ ఉంటుంది జ్ఞానం ఉండదు అప్పుడు వ్యాప్తి జ్ఞానం లేకుండా పొగతో మందిమాన్ ధూమా అనే జ్ఞానం కలగడానికి అవకాశం ఉండదు లింగం ఉండదు ధోమలింగం ఉండదు నింద జ్ఞానం కాబట్టి అనుమానానికి ప్రాణం ఏమిటి దృష్టాంతం దృష్టాంతం ఎక్కడ ఉంటుంది జగత్తులో ఉంటుంది జగత్తు సత్యం కాదు సార్ అసలు జగత్ అనేది లేదు కదా బుద్ధియే జగద్రూపంగా హాసిస్తోంది తప్ప జగత్ అనేది లేదు కదా లేదు మీరు జగత్తులేదు ఘటవుతే జగత్త ఘటము లేదంటే దాని అర్థమేంటి ఘటన లేని మిగతానే ఉన్నాయి ఘతం నెట్లస్ నిత్యాన్ని అర్థమైంది ముక్కు కూడా కానీ చెల్లి ఇందు సత్యము కదా అలా ఏమి లేదా అన్ని నిత్య కాబట్టి ఘటము ప్రపంచము కూడా నిత్య ప్రపంచం సత్యం కాదు దృష్టాంతం సత్యం అవ్వాలి అవ్వాలి కాబట్టి విజ్ఞానవాదికి దృష్టాంతం అనేది ఉండదు వాళ్ళు ఒప్పుకుంటున్నారన్నమాట కాబట్టి బాహ్య దృష్టాంతం ృష్టాంత్రి ఎందుకు వచ్చిన విజ్ఞాన లక్షణ మాత్ర కాబట్టి సర్వము విజ్ఞానమే అయి ఉండగా ఇంకా దృష్టాంతం అనేది కూడా ఏది ఉండదు ఎందుకంటే దృష్టాంతం ఉంది అంటే ద్వైతం అయిపోతుంది వాళ్ళు ద్వైతవాళ్ళు తింది అలా వల్ల రకం ఒక రకం అనువైనా వాళ్ళది కూడా ఈ నాకు తెలియ ఏముందంటే ఇది ఎక్కువ ఉందా అంటే ఇది ఎక్కువ ఉండడానికి ఎలా ఏవం అంటే తత్వము విజ్ఞాన మాత్రమే కాద ఎందుకంటే ఘటాన్ని విషయా కారణంగా కూడా విజ్ఞానమే ప్రకాశిస్తాం ఆ ఘటాన్ని తెలుసుకునే బుద్ధి కూడా విజ్ఞాన రూపమే కాబట్టి తత్వము విజ్ఞానము మాత్రమే ఇంకా వేరే ఏది లేదు అలా ఉండగాక బయట దృష్టాంతమేది లేనే లేదు ఎందుకంటే సర్వము యొక్క స్వరూపము క్షణికము విజ్ఞానము మాత్రమే ఇంకా వేరే దృష్టాంతం లేది ఉండదు ఎప్పుడైతే దృష్టాంతము లేదో వేదాంతికి బుద్ధిని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యము అనే ప్రతిపాదన చేయటానికి దృష్టాంతం ఉండదు ఎలా అయితే కన్ను బుద్ధి ప్రకాశింపజేస్తోంది కన్ను ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది అలాగే ఆ బుద్ధిని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తోంది లైక్ బయట ఉండేటువంటి ఘట పదార్థులని సూర్యకాంతి ప్రకాశింపజేసినట్టుగా లోపల ఉండే బుద్ధి వృత్తులను ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తోంది అని చెప్పడానికి దృష్టాంతం ఉండదు తర్వాత యదాపు ప్రకాశింప నియములే ఘటము ప్రకాశింపజేసే ప్రకాశము విలక్షణము అదేవిధంగా ప్రకాశింప నియములే బుద్ధి చెబితేకాశింపజేసే ఆత్మ విలక్షణము అని చెప్తే ఆ దృష్టాంతధారంగా చేశా దృష్టాంతమే లేదు దృష్టాంతమే సత్యము కాదు కాబట్టి విజ్ఞానము మాత్రమే ఈ క్షణిక విజ్ఞాన ఆ విజ్ఞానము క్షణికము ఇప్పుడు సిద్ధానం మొత్తానికి క్షణిక విజ్ఞాన వాదం అర్థమైంది కదా చాలా మంచి వాదం అంటే మంచి బుద్ధిని బుద్ధికి పదును పెట్టే వాదం అంటే ఈ వాదం ఎవరి గురించి మీ గురించి మీకేసినది చూసుకోండి మీకేసినవి చూసుకుని ఆలోచించండి తనకేసి తాను చూసుకొని సరే గెలతో మాట అలాగండి విజ్ఞానము బుద్ధి బుద్ధి తెలుసుకుంటూ ఉన్నది ఘటం తెలుసుకుంది పటం తెలుసుకుంది అన్ని స్మృతులు ఇవన్నీ వస్తున్నాయి బుద్ధి యొక్క మూమెంట్ మీకు తెలుస్తూ ఉన్నది అంతేనా బుద్ధి యొక్క మూమెంటేనా ఇది ఏ లేదు నేను నేను చూడండి ఎంత సరళమైన అనుభవం తోటి విజ్ఞాన వాళ్ళని కొట్టిపాలి నేను లేనండి బుద్ధి యొక్క మూమెంట్ని దర్శిస్తున్న సాక్షిని నేను లేను ఏం మాటది అందుకనే వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే బుద్ధి యొక్క చలనము క్షణికం బుద్ధి ఆ క్షణికము అది పొతంతు తస్తూ ఉంటుంది పొతవంతు వస్తూ ఉంటుంది ఆ బుద్ధి యొక్క చలనమును రిజిస్టర్ చేసేటువంటి సాక్షిని వాళ్ళు తిరస్కరించాలి అది హ్యూజ్ జాబ్ వాళ్ళకి పెద్ద సమస్యలు ఉంది జగత్తును తిరస్కరించడం వాళ్ళకి అసలు సమస్య లేదు మరమరాలు తిన్నట్టు జగత్తును తిరస్కరించడం జగత్తు సత్యంగా ఉందప్పడానికి అసలు పెద్ద తెలియటానికి అక్కలేదు బుద్ధి యొక్క చలనము దర్శించే సాక్షి చైతన్యము ఆత్మను కాదనాలి వాడు అంటే ఎందుకు అంటే వారి వారి క్యారెక్ట్ యొక్క బుద్ధి యొక్క చలనము అనుభవానికి వస్తుంది బుద్ధి చేయించడము అనే అనుభవం లేదా అనుభవాన్ని రిజిస్టర్ చేసింది ఎవరు అంటే బుద్ధి ఎటువంటి బుద్ధి చలనాత్మకమైన బుద్ధి చలనాత్మకమైన బుద్ధి బుద్ధి యొక్క చలన రూపాన్ని రిజిస్టర్ చేస్తోంది అని చెప్పాలి చెప్తారు నాగార్జునుడు ఆధ్యామిక కార్యకర్తలు పసుపు ఉంటా సార్ దాంట్లో ఆయన నిరూపిస్త కదా ఆయన ప్రయత్నం చేస్తారు శంకరుడు దాన్ని తెలుస్తాడు చెప్పిన శంకరులకు దార్శనిక చక్రవర్తి అని పేరు శంకరులంటే మన పీఠాల్లో తెలుసున్న శంకరుడు సౌందర్హరణి కామాక్షని మీనాక్షని శారదని ఓ నాలుగు పద్యాలు చెప్పి నాలుగు పూజలు చేసిన మీకు శంకరుడు దర్శనమిస్తాడు పీఠాల్లో ఎందుకంటే వీళ్ళందరూ తాంత్రికులు మీరు చూడండి తాంత్రికులు కదా పొద్దున్న ఐదు ఇంటికి మొదలుపెట్టే వాళ్ళ పూజ ఒంటి గంటకు పూర్తి అవుతుంది కాబట్టి మీరు చెప్పచ్చు వాళ్ళు సాంక్షలు ఉన్న ఎన్ని పూజలు ఉంటాయో ఆ పూజా సామాగ్రి పెద్ద పెట్టి ఉంటుంది పెద్ద పీఠం దాని దాంట్లో మోరుడలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి లింగాలు ఉంటాయి చాల విగ్రహాలు తర్వాత వాటిని పూజ చేసేందుకు పాత్రలు ఉంటాయి ఉద్ధరణలు ఉంటాయి ట్యాండ్లు ఉంటాయి వాళ్ళు నీళ్లు కట్టేందుకు గిన్నెలు ఉంటాయి ఎంత సామాన్ ఉంటుందంటే ఈ సామానంతా అన్ని చేసుకుంటే మనుషులు అలగమవుతారు దానిపై అనుభవించాలి సో మీరు అక్కడికి వెళ్తే మీకు ఎలా ఇస్తుంది శంకరాచార్య అలాగే ఉంటారని ప్రశ్న ఇక్కడ శంకరాచార్య మీకు ఎలా కనబడుతున్నారు సిద్ధాంతం ఏమంత్ఞాస్ గ్రాహ్య గ్రాహకత గ్రాహ్య గ్రాహకామలం పరికల్ప్యత విశుద్ధం పరికల్పయ అటాచ్ చేస్తున్నారు సెంటర్ వీళ్ళు ఏమంటారంటే బౌద్ధులు విజ్ఞాన వాళ్ళు ఏమంటారంటే అంతఃకరణ శుద్ధి కావాలంటారు అంత వాళ్ళు చాలా గట్టిగా సంస్కరణ శుద్ధికి అష్టవిధ చారిత్రము ఎనిమిది రకముల శీలము నడవడి ఉండాలి ఏమిటా ఎనిమిది రకములు అహింస ఒకటి అని ఇలా మొదలైతే ఏమిటి ఎందుకు నా ఏమిది అంటే బుద్ధి చాలా మాలిన్యంతో వినిండి ఉంటుంది ఏమిట బుద్ధికి మాలిన్యండి ఇప్పుడు మీకు రాత్రి నిద్ర పట్టలేదనుకో ఎక్కడొస్తే మీరు బెంగ పెట్టుకుని ఏదో బెంగ కారణంగా నిద్ర పట్టలేదు లైక్ మీరు మీ మీ కొడుకు ఎక్కడో కెనడాలోనో అమెరికాలోనో ఉంటే చూడ్డానికి వస్తే వాడిని విమానాలు ఎక్కించి వస్తారు ఇంటికి వాళ్ళ విమానం పన్నెండింటికి మీకు పట్టాలి ఎందుకంటే మనస్సులో ఆ చలనము చాలా అధికంగా ఉంటుంది అందుకోసం నిద్రపోతుంది మామూలుగా అయితే నిద్ర పట్టండి ఆ వేళ నిద్ర పట్టాలి ఎందుకంటే ఆ చలనం ఎక్కువగా ఉంటుంది ఎయిపోర్ట్లు వెళ్ళడం అక్కడ జీవితం ఏదో చాలా లక్ష్య వ్యవహారం అయిపోతుంది నిద్ర ఎందుకు నిద్రపట్టట్లేదు అంటే మనస్సు చలనం ఎక్కువగా ఉంది ఏమిటా చలనము అంటే మనస్సు మనస్సన్న ఒకట ఈ సందర్భం మళ్ళీ ఇటువంటిప్పుడు ఏమంటే తత్వబోధ పండితులు ఉంటారు కొంతమంది మనస్సు జలనాత్మకము బుద్ధి నిష్టయాత్మకం ఇలాంటి మొట్టిగా లేదనిపిస్తుంది తత్వబోధ పండించే ప్రజలు మనస్సున్న బుద్ధిని మాట్లాడుతుంటే లేదా ఫలాలు వల్ల వస్తాయి కాబట్టి బుద్ధి చాలా ఎక్కువ చలనం ఉంది దీన్ని అంటే ఇప్పుడు ఏమైంది బుద్ధి ఎందు చలనమే బాలీన్యము అధికమైన చలనమే వీటి చలనం యొక్క స్వరూపమేమి అంటే విజ్ఞానవాది చెప్తే మాట చెప్తున్నా బుద్ధియే ఘట ఘటాకారాన్ని పటాకారాన్ని ఇంకో ఆకారాన్ని ఇంకో ఆకారాన్ని బుద్ధియే పొందుతూ ఉంటుంది అంటే గ్రాహ్య రూపంగా ఉంటుంది గ్రాహ్య అంటే తెలియబడేది తెలుసుకునేది కూడా బుద్ధియే కాబట్టి బుద్ధి గ్రాహ్యము గ్రాహకము గ్రాహ్యము గ్రాహకము గ్రాహ్యము గ్రాహకము అనేటువంటి మాలిన్యం ఉంది ఇప్పుడు బుద్ధిని శుద్ధి చేయాలి మరి శుద్ధి చేయాలి కదా అంటే ఎలా శుద్ధి చేయాలి మాలిన్యాన్ని తీసేయాలి లేదు మాలిన్యము గ్రాహ్య గ్రాహక ప్రాకారముగా ఉండే మాలిన్యాన్ని చేయాలి శంకరులు అంటున్నారు నువ్వు ముందు బుద్ధి రెందు మాలిన్యాన్ని కల్పిస్తావు బుద్ధికి మీకు జగత్తు లేదు అటు ఆత్మా లేదు ఆ బుద్ధి మాలిన్యాన్ని కల్పిస్తావు ఏమిటా మాలిన్యము అంటే గ్రాహ్య గ్రాహకత అంటాం అంటే రెండు ఉన్నాయి కదా అంటే రెండులే ఒకటే ఉంది ఆ బుద్ధియ గ్రాహ్యము బుద్ధియ గ్రాహకము అని కల్పిస్తాం ఆ శుద్ధి చేయడానికి సత్వశుద్ధి అహింస అష్టవిధ ఇవన్నీ కల్పిస్తాం ఏం మాట్లాడుతున్నాము పూర్తి పాటించే ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం దానికి మళ్ళీ విశుద్ధి బుద్ధిలో ఈ మాలిన్యము దానికి విశుద్ధి విశుద్ధి అంటే చేయాలి వాచి గ్ర వాచేస్తే ఏమవుతుంది ఆ బుద్ధి యొక్క చలమం తగ్గుతుంది అంటే చలమం తగ్గిందంటే అర్థం గ్రాహ్య గ్రాహక తాకార మాలిన్యం తగ్గి అండ్ మళ్ళీ దానికి విశుద్ధ నో కల్పిస్తాం బుద్ధి మాలిన్యం కల్పిస్తాం విశుద్ధం కల్పిస్తాం తట్ గ్రాహ్య గ్రాహక విని విజ్ఞానముధీభూతము క్షణికము జవతిష్టతే కాబట్టి బుద్ధి అందు మాలిన్యం ఉంది కదా దాన్ని శుద్ధి చేస్తే ఇప్పుడు శుద్ధమైన బుద్ధి వచ్చింది కదా మాలిన్యంతో కూడిన బుద్ధి క్షణికమా ఏమిటో లక్షణం ఏమిటంటే అది ఈ శుద్ధమైన బుద్ధి యొక్క ఇది క్షణికమే ఓ మీ బుద్ధికి మాలిన్యం ఆ మాలిన్యానికి శుద్ధి ప్రక్రియ అప్పుడు ఆ బుద్ధి శుద్ధమవుతుంది మళ్ళీ అది క్షీణితం అని ఈ విధంగా ఈ విజ్ఞానములన్నీ మాట్లాడుతూ ఉంటాము సత్యాపి శాంతిని కేసిచ్చండి ఇంకో కొంతమంది ఉన్నారు నేను ఈ బుద్ధితోటి ఈ బుద్ధి పెట్టే అవ తిపోతున్నా ఉండే బుద్ధికి శాంతి కలిగి ఏదైనా ఉన్నారని వీళ్ళు అది క్షణికం కదా ఇంత దానికి శాంతి అవుతుంది కలతాయి అదే క్షణిక తీసి క్షణికం దాంట్లో క్షణికమునందు గ్రాహ్య గ్రాహకతాకారమైన మాలిన్యం దాన్ని శుద్ధి చేయడానికి తప్ప అంత అహింసముదైనటువంటి ధర్మములు ఇంత శుద్ధమైన బుద్ధి క్షణికము ఆ క్షణికమైన బుద్ధిలో శాంతి కావాలని కోరికో ఇంకొకదు ఇలాగే ఈ విజ్ఞాన వాళ్ళను సాగుతూ ఉంటుంది